శ్లోకం డెబ్బై ఏడు చూడండి ప్రపంచ సత్యత నిణ్రహ్మ శబ్దాణం సత్సాత్ బృహత్మర్థో నేత కార్యముని తెలుసుకుంటే కారణం తెలియబడదు కానీ కారణాన్ని తెలుసుకుంటే కార్యం మొత్తం తెలియబడుతుంది యథా సమయం విజ్ఞాతం సార్ ఆచారం మనం వికారో నామధేయ చెప్పిన ప్రకారంగా ఏ విధంగా ప్రతిజ్ఞా దృష్టాంతం ఏక విజ్ఞాన సర్వం విజ్ఞాతం భవతి అనేటువంటి శృతి ప్రతిజ్ఞ చేసింది ఒక్క పరబ్రహ్మ వస్తువును తెలుసుకున్నట్లయితే సంపూర్ణ జగత్ అంతా కూడా తెలియబడ్డట్టి కారణాన్ని తెలుసుకుంటే కార్యం తెలియబడుతుంది కానీ కార్యాన్ని తెలుసుకుంటే కారణం తెలియబడు ఎందుకంటే కారణం వ్యాపకం ఉంటుంది కార్యము పరిచ్ఛున్నం ఉంటుంది అది తెలుసుకుంటే వ్యాపకం ఎలా చెప్పండి అందువల్ల ప్రపంచ సత్యత్వ నిరూపణ శబ్దార్థ నిరూపణం సార్ బృహద్ది బ్రహ్మ బ్రహ్మణి బ్రహ్మ అనేటువంటి ధాతువార్థము నిష్పన్నం కాదంటాడు బ్రహ్మ అంటే వ్యాపకమైనటువంటిది మరి పరిచ్ఛిన్నమైనటువంటి కార్యప్రపంచాన్ని తెలుసుకుంటే మనకు వ్యాపకమైనటువంటి బ్రహ్మ ఎలా తెలియబడుతుంది తెలియబడదు అందుకని బ్రహ్మ శబ్దార్థము నిరూపించబడదు ప్రపంచాన్ని తెలుసుకున్నట్లయితే ఎందుకనంటే ఈయత్తయ అన్యస్య జడస్య భానాత్ అన్యమ బ్రహ్మ కంటే భిన్నమైనటువంటి ఈ నామరూపాత్మకంలో జగత్ కూడా ఇయత్తయ అంటే ఇదమిత్తం అని ఒక పరిచ్ఛిన్నంగా కనబడుతుంది ఇది అంతే అంతేగాని ఇది వ్యాపకం కాదు అందుకని పరిచ్ఛ వస్తువును తెలుసుకుంటే దానికి కారణమైనటువంటి వ్యాపకం వస్తువు తెలియబడదు కానీ కారణాన్ని తెలుసుకుంటే కార్యమంతా తెలియబడుతుంది బృహత్వం అర్థం ఘటేత ధాతోహం అద పరిచ్ఛన్నమైనటువంటి జగత్తుని తెలుసుకున్నట్లయితే వ్యాపకమైనటువంటి బ్రహ్మము అని చెప్పేటువంటి దాత్వార్థం నిష్పన్నం కాదు బ్రహ్మార్థము నిష్పన్నము కాదు బృహత్వాద బ్రహ్మణత్వా బ్రహ్మ ఇది శబ్దార్థం నా ఘటతే ఇత్య బృహత్పాద్ బ్రహ్మ అంటే వ్యాపకం ఉన్నది కాబట్టి బ్రహ్మ లేదా బ్రహ్మణత్వా అంటే వృద్ధవి కాబట్టి బ్రహ్మ అని ఏదైతే దాత్వార్థం ఉన్నదో అది కార్యప్రపంచాన్ని తెలుసుకుంటే తెలియబడదు బ్రహ్మ శబ్దార్థం కాదు వ్యాపకమైన బ్రహ్మం తెలియబడదు కారణాన్ని తెలుసుకుంటే కార్యమంతా తెలియబడుతుంది ఏక సర్వం విజ్ఞాతం భవతి ఏ విధంగా ఒక్క మృతికను తెలుసుకున్నట్లయితే సమస్త మృత్తికార్యమైనటువంటి ఘటశరావాదులన్నీ కూడా తెలియబడినట్లు కారణమైనటువంటి తెలుసుకుంటే సమస్త జగత్తు కూడా తెలియబడినట్లు అవుతుంది దీనికి వార్త ఇస్తున్నాడు ప్రమాణం సురేశ్వరాచారులు గృహదారాన్ని కోపనిషత్తుకు రాసినటువంటి ఉంది ఈ వార్తం అవ్యావృత్తాననుగతం వస్తు బ్రహ్మార్థో దుర్లభో దితీయ సతి వస్తు వస్తువుని సీ రెండవ వస్తువు కనుక ఉన్నట్లయితే అది బ్రహ్మ అని సిద్ధి కాదంటాడు ఈ శ్లోకం సిద్ధాంత బిందులో మనం చదువుకున్నాం ఇంతకు పూర్వం పేజ్ అక్కడ ఉంది చూడండి జైసే ఘట్ సే భిన్ను జో పట్ హుసే ఘట్ వ్యావృత్తు కంటే భిన్నము ఒక పటం ఉంది అనుకోండి ఆ పటము చేత ఈ ఘటం ఏమరుతుంది వ్యావృతం అవుతుంది అంటే వేరు చేయబడుతుంది అంటే ఇది పటము కంటే భిన్నంగా ఉన్నది ఘటము అని పటము నుంచి ఘటము వ్యావృత్తం చేయబడుతుంది వేరు చేయబడుతుంది ఎందుకు ఈ ఘటం భిన్నంగా పటం అనేది రెండో వస్తువు ఉన్నది గనక దానికంటే ఇది భిన్నము అని వ్యావృత్తం చేయబడుతుంది వైసేహి బ్రహ్మశే భిన్న ఏది కొయ్య వస్తు హోతో బ్రహ్మ వస్తే వ్యావృత్తు హో సోహైనాయి అదే విధంగా ఘటము కంటే భిన్నంగా పటము ఉన్నందువలన పటము నుంచి ఘటం వ్యావృత్తం చేయబడింది వేరు చేయబడింది కానీ బ్రహ్మం కంటే భిన్నంగా ఒక వస్తువు ఉంటే బ్రహ్మం కంటే భిన్న వస్తువు చేత బ్రహ్మం వ్యావృత్తం చేయబడుతుంది వేరు చేయబడుతుంది కానీ బ్రహ్మ కంటే భిన్నంగా రెండో వస్తువు లేదు ఎక్కడుంది చెప్పండి ఉన్నదని భ్రాంతి ఏంది లేదు వాస్తవంగా పరమార్థం చేత అందుకని బ్రహ్మ అవ్యావృత్త ఇది వ్యావృత్తం కావాలంటే వేరు చేసి చూపెట్టబడాలి అని ఆ బ్రహ్మం కంటే భిన్నంగా ఒక వస్తువు ఉండాలి ఉంటే ఆ వస్తువు నుండి బ్రహ్మం వేరు చేయబడి చూపెట్టబడుతుంది కానీ బ్రహ్మం కంటే భిన్నంగా ఒక వస్తువు లేదు కాబట్టి బ్రహ్మము అవ్యావృత్త అది అవ్యావృత్తం ఉన్నది అంటే వేరు చేసి చూపెట్టబడేది కాదు రెండో వస్తువే లేదు దేని నుంచి వేరు చేసి ఇక బ్రహ్మసే భిన్ను కో పదార్థ నహి హే ఈ అర్థహే నిష్కర్ష ఏమిటనంటే బ్రహ్మ కంటే భిన్నంగా ఒక పదార్థం అంటూ లేదు ఇక అననుగతం అనే దానికి చెప్తున్నారు చూడండి ఘటత్ అప్పు ఆశ్రయి భూత అనేక ఘటే ఏక అనుగతి హోతా హే ఈ అనేక ఘటాలు ఉన్నాయనుకోండి అనేక ఘటాల్లో ఒక ఘటత్వ జాతి ఉంటుంది అది అన్ని ఘటాల్లో వ్యాప్తమై ఉంటుంది అన్నిట్లో వ్యాపించి ఉంటుంది అన్నిట్లో అనుగతమై ఉంటుంది ఆ జాతి ఏ జాతి ఘటత్వ జాతి అట్లే అనేక గోవులు ఉన్నాయి ఆవులు ఉన్నాయి ఆ అనేక ఆవుల్లో గోత్వ జాతి అనేది అన్ని ఆవుల్లో అనుగతమై ఉంటుంది అట్లే అన్ని తెలుసుకోండి మనుషుల్లో మనసత్వము వృక్షాల్లో వృక్షత్వము అంటే అనేకము లోపల జాతి అనేది అనుసూతమై ఉంటుంది అయితే అది అనుసూతమై ఉండాలి అంటే అనేకం ఉండాలి అనేకం ఉంటే అన్నిట్లో అనుసృతమై జాతి అనేది ఒకటి ఉంటుంది కానీ చూడండి జైసే ఘటత్వ ఆపనే ఆశ్రయీభూత అనేక ఘటమే ఏక అనుగతి వస్తాయి వైసే హీ బ్రహ్మ కిసేమే అనుగతన ఘటత్వం ఏ విధంగా అనేక ఘటాల్లో అనుగతమై ఉంటుందో అట్లా బ్రహ్మ దేనియందు అనుగతమై ఉండదు అంటాడు ఎందుకు క్యూకి బ్రహ్మ భిన్న కొయి వస్తువునై బ్రహ్మ కంటే భిన్నంగా రెండో వస్తువే లేదన్నప్పుడు అది అనుగతమై ఉండడానికి అనేకం కావాలి కదా అరే అనుగతమై ఉండదు ఎందుకు అనేకం లేవు బ్రహ్మ కంటే భిన్నంగా రెండో వస్తువే లేదన్నప్పుడు దేని ఎందు అనుగతమై ఉంటుంది అందువల్ల ఇసులు ఇయ బ్రహ్మ కాకపోయి అందుకని ఏ విధంగా ఘటత్వ జాతికి అనేక ఘటాలు ఆశ్రయం ఉన్నాయో ఆశ్రితమైనటువంటి అనేక ఘటాల్లో ఆ ఘటత్వం ఏ విధంగా అనుగతమై ఉంటుందో అట్లా బ్రహ్మముకు భిన్నమైన రెండో వస్తువు లేదు కాబట్టి ఆ బ్రహ్మము ఇంకో దాన్ని ఆశ్రయించుకొని ఉండడానికి అవకాశం లేదు ఇస్తే ఏ సిద్ధు హువా బ్రహ్మ నా కిసిస్తే వ్యవృత్హే నా కిసీమే అనుగతహే అందుకని ఏమి ఇప్పుడు ఇక్కడ సిద్ధమైంది ఏంది నిష్కర్ష ఏమిటి అని అంటే బ్రహ్మం కంటే రెండో వస్తువే లేదు కాబట్టి అది దేని నుంచి వ్యావృత్తము కాదు మరి దేనియందు అనుగతము కూడా కాదు అందుకని అవ్యావృత్తాననుగతం వస్తు బ్రమే భ్రమ్యతే అటువంటి అవ్యవృతము మరియు అననుగతమైనటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో అదే బ్రహ్మ ఇది భయతే అదే బ్రహ్మ అని చెప్పబడుతుంది ఒకవేళ ద్వితీయ వస్తువుని సతి బ్రహ్మం కంటే భిన్నంగా రెండవ వస్తువు కనుక ఉన్నట్లయితే బ్రహ్మార్థో దుర్లభో త్ర్యాత్ బ్రహ్మార్థమే దుర్లభమైపోతుంది అంటాడు ఆ బ్రహ్మ అనేటువంటి వస్తువే లేకుండా పోతుంది బ్రహ్మ అంటేనే అద్వితీయము అని చెప్పినట్లయింది మరి ఆ అద్వితీయమైనటువంటి బ్రహ్మం కంటే వేరొకటి చెప్తే అది బ్రహ్మం ఎట్లయితే అద్వితీయం ఎట్లయితే అందువల్ల అటువంటి బ్రహ్మము మనకు ప్రపంచం యొక్క సత్యత్వము చేత తెలియబడదు సత్యత్వ నిరూపణ చేత తెలియబడదు మరేమనగా బ్రహ్మముని తెలుసుకుంటే సర్వం తెలియబడుతుంది ఏక విజ్ఞాన సర్వం విజ్ఞాతం భోజనం అనేటువంటి ప్రతిజ్ఞ అనుసారంగా మరి యథాస్మ్య ఏకైన మృతి పిండి అనేటువంటి దృష్టాంతాన్ని చెప్పేటువంటి శృతి అంటే బ్రహ్మం తెలుసుకుంటే సంపూర్ణ ప్రపంచం తెలియబడుతుంది ఏమని తెలియబడుతుంది అంత బ్రహ్మమే అని తెలియబడుతుంది బ్రహ్మ వ్యతిరేకంగా దానికి సత్తాస్ఫూర్తి ఉంటే కదా